పరిశుతులకు వదనాలనైనా అబ్రహా ఇస్సాకు యాకోబ్లకు దేవ మీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రవ్వా ఆ యొక్క కల్వరుసంలను శాపంలను రోగంలను వ్యసనంలను భరించినైనా మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారనైనా దాన్ని బట్టి మీకు వదనాలు మీ యొక్క పరిశుద్ధాత్మను కుమరించి పరలోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీ సేవలో మమ్మల్ని నడిపిస్తుంది మీకు ఎంతో వదాలి ప్రవ్వా కాబట్ నేనా మీ యొక్క తనమల్ని తలంపులకు మేము చోటిచ్చులాగా మిమ్మల్ని మహిమపర్చలాగా ప్రతి చోట మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం కొంతకాలం నుండి ప్రభా చిన్న ప్రవక్తలకు సంబంధించిన ప్రవాసాలు మేము ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయకులుగా ఉండి నడిపించారు దాన్ని మీకు వందాలి ప్రాబా మీరే మాకు సహాయకులు కాబట్టినైనా మీ యొక్క సహాయం మేము కోరుతున్నాం ప్రభా హ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా నైనా ఆయన చివరి అధ్యానికి మేము వస్తున్నాం ప్రభావ మీ యొక్క చిత్తానుసరంగా నడిపించండి మీ యొక్క తినుమల్ సమయానికి తగ్గినట్లుగా మేము పోవాలా ప్రభా మా సమయం కాదునైనా మీ సమయానికి మేము అవకాశం ఇస్తున్నాం ప్రభావ మీ సమయానికి మేము చోటు ఇవ్వాలా ప్రభా దానికి తగ్గినట్లు మేము ముందుకు పోవాలా ప్రభావ మీ కంటే ముందు మేము ముందుకు పోవడానికి వీల్లేదనైనా మీరు ఏరీతిగా నడిపిస్తే మీరు ఎటు దిక్కు నడిపిస్తే మేము అటు నడవాలా ప్రభావ ఎటు బొమ్మంటే అటు పోవాలా ప్రభావ అటువంటి తన విధేయత కలిగి మేము జీవించాల సహాయపడండి ప్రభు ఏ నరీ మోహం చూసి నువ్వు భయపడద్దు అన్నారు ప్రభావా మా జీవిత కాలం మేము ఎవరిని కూడా భయపడడానికి వెళ్లేదు మేము దేని విషయంలో భయపడకుండా దేని విషయంలో చింతించకుండా మీ అందు దృఢమైన నిశ్చయత కలిగి ప్రభా మీందు స్థిరమైన విశ్వాసం కలిగిందైనా మేము ముందు పోలాల సహాయపడండి ప్రభావ ఈ యొక్క వాక్యానికి మేము జీవించాలా అన్ని పిల్లలకు దీన్ని అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి గొప్ప జనము శ్రమల పాలు కాబోతుండగా ప్రభావ వారిని రక్షించుకోవాలా ప్రభావ ఆ రీతిగా తను మళ్లీ ప్రతి దేవుని బిడ్డ పాత నిబంధన కాలంలో ప్రార్థించినట్లు మేము చూస్తున్నాం ప్రభా మోసే కాలంలో ప్రవ్వ మీరు మీ బిడ్డల్ని పుడిచివేస్తన్నారు ప్రవ్వ వాళ్ళని వాళ్ళని నిర్మూలించి మోసే ద్వారా మీరు మీ బిడల్ని స్థిరపరుస్తానని కానీ ప్రభా మోసే అడ్డుగా నిలబడ్డాడు ప్రభావ అదే రీతిగా ప్రభా ఆమోసు కాలంలో నెరవేరింది అదే రీతిగా ప్రభా హాలంలో నెరవేరింది ప్రభా కానీ ప్రభా మీ యొక్క తండ్రి మీ యొక్క ప్రవక్తలనైనా మీ అడ్డుగా ఉంటూ మీ యొక్క బిడల పక్షంగా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు ప్రవ్వ అటువంటి ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గొప్ప జనాలు శ్రమాల ఫై మర ప్రభావ వారి పట్ల మేము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం నేనే దినం మా యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చామని ప్రార్థిస్తున్నాం వారిని రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం వారి పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం యుగ సమాప్తి చివరిలో ఉన్నాం ప్రవ్వా ఓ ప్రభుత్వ ఎన్నడు దుని భూమిని దునిపియబోతున్నారు మీరు మమ్మల్ని అందరి ద్వారా కాబట్టి దానికి మేము సేవ ప్రభావ అహిక వీచు కొట్టుకొని పోకుండా ధైర్యంగా మేము ముందు పోయి విడుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి చిన్న విషయంలో మీరే మాకు సహాయకులుగా ఉండలాగా మీందుకు విశ్వాసం కలిగి మేము పోలాగిన సహాయపడమని యేస్ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుయా ఈరోజు ఆగస్టు పన్నెండవ తారీఖు రెండు వేల పద్నాలుగు సంవత్సరం గ్రెగోరియన్ బైబిలోనియన్ క్యాలెండర్ ప్రకారంగా కదా చాలా మందికి ఇప్పటికి అర్థమైపో మనము బబులోని క్యాలెండర్ కాలంలో ఉన్నాం బహులోని క్యాలెండర్ బబులోని క్యాలెండర్ ని స్థిరపరిచిన వాళ్ళు రోమియులు గ్రెగరీ అనే పోపు దీన్ని స్థిరపరిచడు కాబట్టి గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు బబులోను క్యాలెండర్ అంటారు దీన్ని ఆశ్చర్యం ఏంటంటే హబకు గ్రంథాన్ని మనం కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం హబకు గ్రంథం అంతా బబులోనుని దేవుడు తన హస్తాలలో తన చేతులలో ఒక సాధనంగా వాడుకుంటున్నాడు వాడుకుంటుండ్రు బ ఎందుకు వాడుకుంటున్నప్పుడు ఎవరికి వ్యతిరేకంగా వాడుకుంటున్నా అన్నప్పుడు మనము పోయిన వారము అటుపోయిన వారం ధ్యానించడం అబ్రంథం మొదటి అధ్యాయమంతా దానికి సంబంధించింది ఇస్రాయెల్ ప్రజలు లేక దేవుని బిడ్డలు లేక పరిశుద్ధ జనాగం అని చెప్పుకున్న వారు దేవుని పట్ల ఏరితిగా తిరుగుబాటుతనం చేసిండ్రు అన్న విషయాలు రెండవ వచనం నుంచి మనం చూసినాం రెండు మూడు నాలుగు వచనాలలో ఇస్ పెద్దలు ఎట్లా జీవించు అనేది హబ్బకుడికి కంప్లైంట్ చేస్తున్నాడు అనేక సార్లు మన ప్రార్థనలు కూడా కంప్లైంట్స్ లాగా ఉంటాయి మన ప్రార్థనలు కంప్లైంట్స్ లాగా ఉంటాయి ప్రభా వాళ్ళు ఎందుకు అట్లున్నారు వీళ్ళెందుకు అని ప్రార్థన చేస్తూ ఉంటాం కదా అదే రీతిగా నా కాలంలో ఎందుకు ప్రభావి ఇవన్నీ చూడకుండా పోతే ఎంత బాగుంటది అని ప్రార్థన చేస్తారా లేదా సరే కొంచెం పెద్దవాళ్ళు చేస్తారు కానీ మనకు అట్లాంటి ప్రార్థనలు వస్తున్నాయి అంతేనా నేను ఎందుకు ఇంత భయంకరమైన దినాన్ని చూస్తున్నాను ప్రభావా ఇంత భయంకరమైన కఠినమైన కాలంలో నన్ను ఎందుకు పెట్టావు ప్రభా అంతేదా పాత నిబంధన కాలంలో ఆ రెండు వేల సంవత్సరాల క్రితంలో ఇంకెంత బాగుండేది నేను పుట్టింటే అంత సూమ్ సాం సునాయాసంగా నా కాలం ముగించేది కదా సుఖప్రాయంగా కానీ ఈ కాలంలో నన్ను ఎందుకు నిలబెట్టిన ఎక్కడ చూసినా అన్యాయమే అడుగడుగునా అన్యాయమే దేవుడి బిడలు ఎంత భయంకరంగా జీవిస్తున్నారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం వాటి వాళ్ళు ఏ రీతిగా చెడిపోయింద్రు అన్న విషయమే పోయిన వారం మనం దీర్ఘంగా జనిచ్చిన దేవుని బిడ్డలు ఏ రీతిగా చెడిపోయింద్రు ఏ రీతిగా దేవుని పట్ల అవిధేయత కలిగినారు అన్నదే ఆయొక్క రెండు మూడు వసనాలు చూసినాం వారు ఏ రీతిగా జీవించారు అంటే న్యాయమును ఎక్కడ చూసిన నాశనమును బలాత్కరమును జరుగుచున్నవి జగడములను కలహములను రేగుచున్నవి అంటే న్యాయము లేకపోయింది ఎక్కడ కూడా సమాధానం లేకపోయింది ఎక్కడ చూసినా న్యాయం లేదు ఎక్కడ చూసినా సమాధానం లేదు అన్న విషయాలు చెప్పిస్తున్నాడు కాబట్టి ఇస్రాయేల్ పేదల మధ్యలో న్యాయము లేదు వారు అన్యాయంగా జీవిస్తున్నారు అంటే ప్రతి విషయంలో అన్యాయంగా జీవిస్తున్నారు అన్న విషయం అంటే కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో వారి సాంఘిక పరమైన జీవితంలో వృత్తిపరమైన జీవితంలో ఎక్కడ చూసినా గాని వారు అన్యాయంగా జీవించిండ్రు మోసంతో జీవించిండ్రు అన్న విషయం అక్కడ మనం చూసినాం అదే రీతిగా కలహంలో ఒక్కరిని ఒకడు కొట్లాడపడము ఒక్కరికి పట్ల ఒకడు తిరుగుబాటుతనం చేయడం ఈ రీతిగా చేసి సహోదర ప్రేమ లేకుండా జీవించరు వారు ఆ రీతిగా దేవునికి వ్యతిరేకంగా జీవించిండ్రు అని మనం చూస్తాం అదే రీతిగా వారు విగ్రహాలను పూజించారనేసి తర్వాత చెప్తారు హబ్బకు అంతకుముందు చెప్పాడు ఆ రెండు అధ్యాయుల మొదటి అధ్యాయం అంతా ఆయన కంప్లైంట్స్ ఎందుకు ఇది ఎందుకు అది ఎందుకు ఇది ఎట్లా నువ్వు భరిస్తున్నావు నీ ప్రజలు నీ ప్రజలను చెప్పుకుంటున్న వీరు ఇంత కట్టగా జీవిస్తుంటే నువ్వు ఎందుకు ఊరికనే జీవిస్తున్నావు ప్రవ్వా అని వాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తాడు ప్రార్థన ఎంతకాలం ఎన్ని సంవత్సరములు ఈ రీతిగా అనేసి ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు దేవుడు ఆయన ప్రార్థనకి జవాబిచ్చిండు ఎంత కాలం తర్వాత పోలివారం చేసిన మనం ఇరవై సంవత్సరాల తర్వాత హబ్బకు ప్రార్థన అంటే ఇరవై సంవత్సరంలో ఈసారి అపవిత్రమైన జీవితంలో జీవించని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఇరవై సంవత్సరం వాళ్ళు అపవిత్రిరుగుబాటుతనంలో అన్యాయస్తులుగా జీవించినప్పుడు ఇరవై సంవత్సరం దేవుడు ప్రార్థన వింటూ ఓర్పుతో వలని సహించ ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన జవాబు ఇస్తున్నాడు హబకు కు ఆ జవాబే మనం పోలవరం చూసినాం ఎక్కడ చూస్తున్నాం ఆరో వచనం నుంచి మనం చూస్తున్నాం దేవుడు హబకు ప్రార్థన హబకు ప్రార్థన లేక దర్శరీతిగా ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి వచనంలో అదే చూస్తున్నాం దర్శరీతిగానే మాట్లాడాడు దేవుడు దర్శరీతిగా వచ్చిన దేవోక్తి అంటే దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు అతంత్ ఆ దర్శనంలో ఏమని మాట్లాడుతుందంటే ఆరా వర్షంలో తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలనని బూది గంధం వరకు సంచరించుచు ఉద్దేశము గల క్రూరులకు కల్దీలను నేను రేపు దేవుడు జవాబిస్తుండ్రు నువ్వు చాలా కాలం ప్రార్థన చేసావు కదా హబ్బకు నా బిడ్డలు ఇట్లా భయంకరంగా జీవిస్తున్నా నేను ఇరవై సంవత్సరాలు ఓపిక ఇప్పుడు నేను జవాబిస్తున్నా ఏంట జవాబు నీ ప్రార్థనకు జవాబు నువ్వు ఎందుకు వీళ్ళని ఊరికే భరిస్తున్నావు అని అడిగినావు ఇప్పుడు నేను జవాబిస్తున్నా ఇరవై సంవత్సరాలు నా తట్టు తిరగలేకపోయినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి తీర్పు రావాలా ఏదా తీర్పు నేను కల్దీలను వారి మీదకి రేపుతున్నాను కాబట్టి దేవుని జవాబు అరితికుంది కానీ హబ్బకకి ఆ జవాబు ఇష్టంలేదు నేను చేసింది ప్రార్థనైంది నీ బిడలని నీ బిడలని శిక్షించు వారు ఆ రీతిగా పాపంలో జీవించకుండా నీ తట్ల విధేయత కలిగి జీవించటట్టు తయారు చేయమంటే నువ్వు కల్దీ నిపుతున్నది కల్దీ చాలా డేంజరస్ పీపుల్ కదా వాళ్ళు చాలా క్రూరులు కదా అని దేవునికి మళ్ళీ రివర్స్ అడుగుతున్నాడు హబ్బకు ఎప్పుడు అనుకోలేదు ఆయన ప్రార్థనకి అంత కఠినమైన జవాబు వస్తుంది అనేసి ఆయనకి జవాబు కాబట్టి మన ప్రార్థనలు కూడా అదే రీతి ఒకటి మన ప్రార్థనకి వచ్చే జవాబు మనకి నచ్చకపోవచ్చు కానీ అది దేవుని చిత్తంలో కరెక్ట్ జవాబు ఈ లోకానికి తీర్పు ఆయన విధానంలో ఆయన ఇవ్వాలా కానీ నీ విధానం కాదు మనం అనుకుంటాం ఈ విధానం ఉంటే ఎంత బాగుంటది ఆ విధానం అంటే ఎంత బాగుంటది అనేసి అది మానవ బలహీనత మానవ తలపు కానీ ఎప్పుడైనా గాని మనము ఆయన తలపులకే చోటి వాళ్ళనేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కాబట్టి ఆయన విధానం ఏంటి శత్రువులు ఎప్పుడు లేపుతా ఉంటాడు అది విధానం అది కాబట్టి బ్రొబ్బా నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది కఠినంగా మరణించబోతున్నారు బహులు బహులు నీళ్ళు ఏ రీతిగా జీవిస్తారు అన్న విషయము వారు దండెత్తి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయం మూడో అధ్యాయంలో కొన్ని ప్రాంతాలను మనం చూస్తుంటాం కల్దీలు యుద్దానికి వస్తే ఏం చేస్తారు అన్న విషయం అక్కడ ఉంది కల్దీలు యుద్ధానికి వస్తే ఏం విడిచిపెట్టారు అని వాళ్ళు మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోతారు అడ్రస్ లేకుండా నామరూపాలు లేకుండా మొత్తం నాశనం చేసి వెళ్లిపోతారు అటువంటి క్రూరులు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం వారు సింహాలతో పోరాడిన వారు లేక సింహాసనం సింహాలని వాళ్ళు బందీలుగా తీసుకున్నవాళ్ళు అన్న విషయం చూస్తాం అదే నెబుకాల చూస్తాం కల్దీల గురించి కల్దీలన్న బబులు నీలన్న ఒకటే కాబట్టి నిబుకద్ దేశ ఎప్పుడు కల్దీలు మంత్రులు లాగా మంచి మంచి పొజిషన్స్ ఉండేవాళ్ళు కల్దీలు ఉండి దేవుడి బిడ్డలకి పక్కన బలెంలాగా ఉండేవాళ్ళు ఎంతమంది తెలుసు విషయం దానియల మీద ఎప్పుడు చడీ కల్దీలు కదా నెబుక క్షత్ర అభ్యర్థగ గోడలు పట్టించిన వాళ్ళు కల్దీరు కదా పట్టించురా నీళ్లు నువ్వు పెట్టిన ప్రతిమకు సాష్టంగా నమస్కారం చేయలేదు అని ఎవిడెన్సెస్ తో పాటు ఆధారంతో పాటు రాజుకు తీసుకొస్తే రాజు ఏం చేసిండు కష్టంగా ఇష్టం లేకున్న వారిని ఎగడేసిండు అగ్నిగుండం లేచేయండి కదా అగ్నిగుండంలో ఏం జరిగిందో మనకు అందరు తెలిసిన విషయమే అవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు యుగ సమాప్తిలో క్రైస్తవుల మీద ఆ రితికనే బబులోని నిందలు మోపుతాంటారు బబులోని ఎక్కడ ఉంది ప్రపంచమంతట విస్తరించింది మత క్రైస్తవులు ఏమంటారు తెసా బబులోన్ అంటే రోమ పట్టణంలో ఉంది ఇంకోళ్ళు ఇంకొక పాస్టర్ బబులోను పట్నం బబులోను ఎక్కడుందంటే అమెరికా దేశమే బబులున్ అంటాడు కొంతమంది ప్రవక్తలే వాళ్ళు ప్రవక్తలే చెప్పుకుంటారు బబ్లోను పట్టణం బబులోను ఎక్కడ ఉందంటే అమెరికా దేశంలో ఉంది బబులోను ఎక్కడుందంటే యూరోప్ లో ఉంది ఇటలీలో ఉంది ఈ జర్మనీలో ఉంది హిట్లర్ కాలం ఇట్లా పిచ్చి పిచ్చి అని చెప్తా ఉంటారు కానీ దేవమై చూపించండు పాతవి గతించిన యుగ సమస్తం కృతమైన కాబట్టి బబులో అనేది ప్రపంచానికి సాదృశ్యం ఈ లోకానికి సాదృశ్యం యుగ సమాప్తిలో దేవుడి బిడ్డలని చెప్పుకుని దేవుడికి తిరుగుబాటు తనం చేస్తున్న వారికి సాదృశ్యంగా ఉంది కాబట్టి దేవుడే వారిని ఆ రీతిగా తయారు చేసిండు అనే విషయం కూడా మనం మెలుసు ధనించినాం కాబట్టి కళ్ళు లేపింది ఎవరు నేనే అంటున్నాడు కాబట్టి దేవుడే వారిని ఆ రీతిగా రేపుతున్నాడు అన్న విషయం మనము ఇక్కడ వింటున్నాం కానీ అది హాబా చాలా కష్టతరంగా ఉంది తర్వాత మనం చూసిన ఎందుకు ప్రభావ వీరిని ఎందుకు లేపుతుండో ఇంకా ఎవరైనా లేపిట్టే బాగుండేది కదా లేక చిన్న కష్టం పెడితే అయిపోతుండే కదా ఇంత కఠినమా ఇంత క్రూరునా నీ బిడ్డలో అంత పాపం ఏం చేయలేదు కదా అయితే ఇంత కఠినమైన ఇంత క్రూరమైన కల్లులని ఎందుకు లేపుతున్నావు ప్రభా అని ప్రార్థన చేస్తుండే ఇవి మనకు కష్టతరంగా ఉంటాయి చూడండి నాకెందుకు ప్రాబ్ ఈ శ్రమ అని కొంతమంది ప్రార్థన చేస్తుంటారు నేను యథార్థంగానే ఉన్నాను నేను పరిశుద్ధంగా నేను రక్షణ పొందిన వాడిని దివరాత్రులు ప్రార్థన చేస్తాను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను ఆయన నాకు ఎందుకు ఇంతగానం శ్రమ అని ప్రార్థన చేస్తారు చాలా క్రైస్తవ జీవితంలో ఇది ఒక బలహీనత ఆయన ఎందుకు అంత కఠినంగా శిక్షిస్తుడు బాగా అర్థం చేసుకోండు ఇరవై సంవత్సరాలు ఓపిక పట్టినా కఠినంగా శిక్షించకుండా ముద్దు పెట్టుకోవాలా అనే విధానం ఇరవై సంవత్సరాల అవకాశం ఇచ్చిండి నిన్నవే పట్టణానికి వంద సంవత్సరాల అవకాశం ఇచ్చింది యోనా తర్వాత కాలం మనం చూసినాం కదా నహమ గ్రంథంలో వంద సంవత్సరాలు నివే పట్టినము తర్వాత యో ప్రవర్శనం తర్వాత అది మార్పు చెందినాక వంద సంవత్సరాలకి మళ్ళా చెడిపోయింది అది వంద సంవత్సరాలు ఓపిక దేవుడు కానీ ఆయన దృష్టిలో వంద సంవత్సరాలు గడిచిన వెయ్యి సంవత్సరాలు గడిచిన నిన్నటి దినం లాగానే ఉంటుంది అని మనము అక్కడ మన చూసినాం కదా వాక్యం రెండవ కాబట్టి ఆయన విధానం పద్దెనిమిదో వచనంలో వారి జీవితాలు ఏవి తిగున్నాయని మరి విశేషంగా అబ్బకుకు దాన్ని చెప్తున్నాడు మనకి చెక్కడకు పనివాడు విగ్రహం చెక్కట వలన ప్రయోజనమేమి పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దానిని దాని ఎందు నమ్మిక ఎంచడం వలన ప్రయోజనమేమి అబద్ధములు బోధించు పోత విగ్రహముల నమ్మిక ఎంచటం వలన చూడండి మనం ఇవన్నీ జాగ్రత్తగా చదువుతూ ఆత్మీయమైన విషయాలు అర్థమవుతా ఉంటాయి అబద్ధములు బోధించడం అనేది దేనికి సాదృశ్యం అనేది అబద్దములు బోధించడం అంటే విగ్రహారాధనతో సాదృశ్యం అని చెప్పబడుతుంది వాక్యం కాబట్టి ఈరోజు విగ్రహారాధన ఎక్కడ ఉంది అబద్ద బోధలో ఉంది అబద్ధ బోధ ఎక్కడ ఉంది లోపల ఉంది కాబట్టి లోపలంతా విగ్రహారాధన ఉంది అని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి వారికి ఏ ప్రయోజనం ఉండదు ఎందుకో చూడండి కర్రను చూచి మేలుకొమ్మని మూగ రాతిని చూచి లెమ్మని వానికి శ్రమ అది ఏమైనా బోందిపోగలదా అది బంగారంతోనూ వెండితోనూ పూర్త పూయబడెను గాని దానిలో శ్వాస ఎంత మాత్రం లేదు అయితే యహోవ తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితము ఏ రీతిగా తయారైంది అన్న విషయాన్ని హబకు జ్ఞాపకం చేస్తున్నాడు చివరికి వచ్చే రెండవ అధ్యాయం ముగించి కూసేప్పటికీ ఆయన అంతవరకు దేవుని మీద కంప్లైంట్స్ చేస్తూ నీ బిడ్డలు ఇట్లున్నారు అట్లున్నారు అని కంప్లైంట్స్ చేస్తూ తర్వాత దేవుడు దర్శరీతిగా మాట్లాడి ఇట్లా శిక్షించబోతున్నాను బొలో నీళ్ళని తీసుకుని అంటే ఎందుకు ప్రభు అంత కటినంగా అని ప్రశ్నలు వేస్తున్నవాడు ఇక్కడికి వచ్చినప్పటికీ ప్రశ్నలు బంద్ చేస్తున్నాడు కాబట్టి మనకు కూడా మన జీవితంలో అనేక సార్లు ప్రశ్నలు ఉంటాము కానీ ఒక దశ వచ్చేటప్పుడు అది ఇప్పుడే వచ్చి ఏంటిది ఇంకా ప్రశ్నలు వేయడం చేయడం మనం ప్రశ్న వేయడం ఎందుకు ప్రభు నాకు ఇటువంటి కఠినమైనది అది ఆయన విధానం అని ఎందుకంటే తయారు చేస్తున్నాడు నేను అనేక సార్లు ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను ప్రస్తుతాత్మ పొందే రోజులలో ఉన్న జీవిత విధానం పరశుధాత్మ పొందుకున్న తర్వాత ఉన్న జీవిత విధానంలో ఎంత మార్పు అనేది నువ్వు మొట్టమొదటిసారి పరశుదాత్మ పొందుకున్న కాలంలో ఎంతో రోషంతో ఎంతో పౌరుషంతో ఎంతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని జా ఉంటావు క్రమేణా అంత చలారిపోతా ఉంటుంది మొదట్లో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు ఉన్నదా బహిములు చదవడం మొదట్లో చాలా రోషంతో చదవటోళ్ళు కదా పరశుదాత్మ పొందుకున్న రోజుల్లో ఎన్ని గంటలు ప్రార్థన రాత్రులు ఒంటి గంట రెండు గంటల వరకు ప్రార్థనలు చేసేవాళ్ళం ఇప్పుడు అటు వేస్తున్నామా ఇప్పుడు పొద్దున్నేసే ఒక పది గంట నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తే గొప్ప పొద్దున్న ఆత్రమాత్రంగా బైబుల్ చదివితే గొప్ప కాని ఒకప్పుడు మనము ఎంతో ఆసక్తితో బైబుల్ ధ్యానించినాం సరే ఇక్కడ కృష్ణాల గురించి నేను మాట్లాడతలేదు మీరంత ఆసక్తితో బైబుల్ ధ్యానిస్తారు నాకు తెలిసినది ఎందుకంటే అవకాశం దొరికినప్పుడల్లా వీటన్నిటి ధ్యానిస్తా ఎందుకంటే ఇది చివరి క్షణాలు మనకి మనం ఉంటుంది చివరి ఏ క్షణంలో ఈ కాలము యుగము ముగిస్తుందో మనకు తెలియదు దానికి సంబంధించిన సూచనలన్నీ నెరవేరుతున్నాయని మనం సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ఎందుకంటే ఈ లోకస్తులు శారీరకమైన సూచనలు అడుగుతున్నారు కానీ మనము ఆత్మీయమైన అర్థం చేసుకుంటున్నాం నేను పోయిన వారం ఇదే అంటే రెండు మూడు రోజుల నుంచి ఇదే ధ్యానిస్తుంది దేవుని బిడ్డలు దేవుని పట్ల తిరుగుబాటుతనం చేసినప్పుడు అంటే పాపం చేసినప్పుడు దేవుడు కచ్చితంగా ఒక శత్రువుని లేపుతా ఉన్నాడు శత్రు రాచని లెప్తున్నాడు మరి ఈ యుగ సమాప్తిలో ఎవడా శత్రువు ఎట్లాగనిపిస్తాడు వాడు అన్నప్పుడు దేవుడు నాకు ఈ విషయం చూపించిండి ఏ విషయం సరే ఆయన ఏదో స్పెషల్ గా నాకు దర్శనమిచ్చి చూపించలేదు కాలోచ్చి చూపించలేదు చెలోచి వినిపించలేదు దానికి తగ్గినట్లు వాక్య రూపకం చూపించింది యుగ సమాప్తిలో క్రైస్తవులందరూ ఐశ్వర్య బోధని ఆశ్రయించిన వారు ఎక్కడ ఆశీర్వాదం ఉంటే అక్కడ పరిగెత్తాలా ఎక్కడ లాభం ఉంటే పరిగెత్తాలా ఎక్కడ డబ్బులు వస్తే పరిగెత్తాలా ఎందుకంటే ధన వ్యామోహము ఎక్కువ ఈ యుగ సమాప్తిలో ధన వ్యామోహం ఎక్కువైపోయింది దానివలన అక్రమం ఎక్కువ విస్తరించిపోయింది ప్రతి ఒక్కరు ధనాన్ని ఆర్జించడంలో పడి అక్రమంగా జీవిస్తున్నాడు అందుకు అనేకుల ప్రేమ చలైపోయింది అనే విషయం జ్ఞాపకం ఇప్పుడు నెరవేరుతుండదు ప్రపంచం అంతటా ఎక్కడ చూసినా అక్రమమే ప్రతి స్థలంలో అక్రమే కాబట్టి దేవుడు బిడలే దేవుడు బిడలు ఆ రీతిగా జీవించినప్పుడు మన ఏ రీతిగా శిక్షించాలా ఒక తరాన్ని లేపుతాడు కాబట్టి నేను ప్రేమ వరం కదా మీకు అది ప్రకరణము ఆరవ అధ్యయంలో ఆ విషయం దేవుడు మనకు చూపిస్తున్నాడు యుగ సమాప్తిలో ఆ యొక్క ఆరవ గ్రంథం ఆరవాధ్యం ఎనిమిదవ వర్షంలో దేవుడు ఒక సూచన చూపిస్తుంది చూడండి దేవుడి బిడ్డల మీదకి ఎందుకు ఆ యొక్క లేపుతున్నాడు దేవుడు ఒరితిగా శత్రువే కానీ ఆయన చేతిలో ఒడబడుతుంది అది ఒరిగా శత్రువే కానీ ఆయన చేతిలో ఒడబడుతుంది ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను దానిమీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతల లోకము వాణిని వెంబడించెను ఖం వలను కరువులను మరణము వలనను భూమిలో నుండి నుండు క్రూర మృగముల వలన భూమివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగముపై అధికారము దానికి ఇవ్వబడను ఎవరిచ్చారు అధికారం ఆయన ఆగేలేంది ఎవరు అధికారం పొందుకోలేడు ఈ లోకంలో నీకు నాకు అధికారం కూడా ఇచ్చేది ప్రవ్వే కాబట్టి ఈ యొక్క దర్శనంలో ఆరవాధ్యాయంలో దేవుడు ఒక సూచన చూపిస్తుండో ఇది చూడండి ఆత్మీయమైన సూచనలు ఈ లోకస్తులు అంతా సూచనలు చూస్తూ ఉంటారు ఈ లోకస్తులు అంటే మళ్ళీ గురించి చెప్తున్నా అందులోకి ఇవేమి తెలివో కానీ ఇక్కడ ఒక సూచన చూపిస్తుండూ ఏంటంటే పాండుర వర్ణము గల ఒక గుర్రం ఇది చివరిది సూచన ఈ పాండు వర్ణము అంటే పాండుర వర్ణం అంటే ఒకటం తెలుసా గ్రీన్ కూడా కాదు దాన్ని ఆ కలర్ పేరు క్లోరోస్ అంటారు ఇంగ్లీష్ లో క్లోరోస్ అంటే ఒక రకంగా నాచు రంగు నీళ్ళలో నాచు ఉంటారు చూడు పాకూరు పాకూరు పాకూరు ఒక రకంగా పేల్ బట్ ఎగ్జాక్ట్లీ గ్రీన్ కూడా కాదు ఒక రకంగా మిలిటరీ కలర్ మిలిటరీ వాళ్ళు వేసుకుంటారు కృష్ణ ఆ కలర్ అన్నట్టు నలుపు పచ్చదనం కలిపి అంటే చెట్టు ఆకులు ఉంటాయి కదా పచ్చి చెట్టు ఆకులు ఆ రంగు కొంత బ్లాక్ కలిస్తే ఉండేది అన్నట్టు మీకు బాగా అర్థం కాలేదు రంగు రంగులు ఎట్ట సో వాటి ద్వారా దేవుడు చిహ్న పరంగా మన మాట్లాడుతూ సరే ఎరుపు రక్తానికి సాదృశ్యం కదా రక్తము రెండు విధాలుగా మేము అర్థం చేసుకుంటాం రక్తము జీవానికి సాదృశ్యం రక్తం పాపానికి సాదృశ్యం కదా దాని తర్వాత అదే రక్తం ద్వారా మనకి విముక్తి కలిగించి కాబట్టి రక్షణ కూడా సాదృశ్యం వాటన్నింటినీ జాగ్రత్తగా మనం పరిశీలించాల మాంసము దేనికి సాదృశ్యం మాంసము పాపానికి సాదృశ్యం కదా అంతేనా శరీరం శరీరం అనేది పాపానికి సాదృశ్యం కాబట్టి వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగానే సూచనాత్మకంగా అర్థం చేసుకోవాలా ఇక్కడ చివరికి పాండు వర్ణము ఒక గుర్రం కనబడను దాని మీద కూర్చున్న వాటి పేరు మృత్యువు సరే అది ఒక మనిషికి సంబంధించింది గానే కాదు ఆ గుర్రము నిజంగా ఒక గుర్రమే కాదు కాబట్టి బాగా అంత తీసుకోవాలి మనకన్నీ దేవుడు యొక్క జంతువులని ఫస్ట్ చూపిస్తూ మనకి ఆ ఆత్మీయ సత్యాన్ని నేర్పిస్తున్నాడు మొదటి నుంచి ఇక్కడికి నుంచి మనకి కాబట్టి గుర్రము దేనికి సాదృశ్యం అది చాలా బలంతో పరిగెత్తది అది తొక్కిసలాట తొక్కుతా ఉంటది తొక్కుకుంటా పోతుంటది కాబట్టి దానికి దాని అర్థం అదే దాని అర్థం ఏంటంటే అది తొక్కకుండా పోయేది అని అర్థం దాని తర్వాత దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు అంటే ఇది ఎక్కడ పోతే అక్కడ మృత్యువు ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత పాతల లోకము దాన్ని వెంబడించను అంటే పాతల లోకం ఎందుకు వెంబడిస్తే చెప్పండి పాతల లోకం అంటే దేనికి సాదృష్టమైంది పాతల లోకం అంటే సైతాను లోకం అది సైతాను సంబంధించింది లోకం కాబట్టి సైతాను దాన్ని వెంబడిస్తున్నది అంటే సైతాను దాని వెనకాల ఉన్నది కానీ సైతాన్ని దేవుడు అతిగా వాడుకుంటున్నాడు దాని తర్వాత ఖడ్గము వలనను కరువులను రెండు విధాలు ఖడ్గము కరువు ఖడ్గము వలనను కరువులను మరణము వలనను మూడు ఖడ్గము కరువు మరణం ఈ మూడు విధానాలు సరే కింద ఎక్కడ నాకు కనిపిస్తులేదు కానీ మరణము వలలను అంటే ఏమో రాయబడింది చూడండి ఏడవది తెగులు అనుంది కదా ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఒకటి బాగా అర్థం చేసుకోండి ఈ మూడు విధానల్ ఈ లోకాన్ని ఎంత భాగం భూమిలో క్రూర మృగము వలలను కాబట్టి ఖడ్గము కరువు తెగులు అంటే తెగులు వస్తే ఖచ్చితంగా మరణమే తెగులు వస్తే ఖచ్చితంగా మరణమే మనం కొంతకాలం జ్ఞాపకం ఉందలేదు భయంకరమైన రోగాలని దేవుడు తెప్పిస్తున్నాడు ఎందుకంటే ఈ వాక్యం ప్రకారంగా దేవుడు తీసుకొస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ చూడడం ఎంత చేయటం ఉంది భూమిలో క్రూర మృగములు వలన భూనివాసులకు భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం పైన అధికారము వానికి ఇయ్యబడను అంటే ఎవరు ఇచ్చారు అధికారం ఎవరికి ఇచ్చారు వానికి గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇచ్చిండు గుర్రం వెంటల పాతాళము వెంబడిస్తుంది దాని తర్వాత ఖడ్గము కరువు తెగులు తెగులు అంటే రోగాలు బాగా అర్థం చేసుకోండి తెగులు అంటే రోగాలు రకరకాల రోగాలు అవి వస్తే మట్టు కష్టంగా మరణం కాబట్టి భూమివాసులను చంపుటకు అంటే వాళ్ళు సస్తరు అన్న విషయం చెప్తున్నాడు భూనివాసులు అందరూ చావాల్సిందే అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు వీళ్ళందరిని చంపడానికి దేవుడు వాణికి అధికారం ఇచ్చిండు దేవుడు తప్పక అధికారం ఇస్తాడు ఇందాక మనం చూసినాం హబక గ్రంథంలో బబులోన్ కి ఎట్లా అధికారం ఇచ్చిండో ఈ చంపడానికి అదే రీతిగా ఇక్కడ అధికారం ఇచ్చింది కాబట్టి ఈ భూనివాసులు ఎన్ని భాగం ఇక్కడ రాయబడింది నాలుగవ భాగమా భూనివాసుల యొక్క నాలుగవ భాగము పైన అధికారము ఇవ్వబడను సరే నాలుగవ భాగము అన్నప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలా నాలుగవ భాగం అంటే గొప్ప జనం అంత అని అర్థం కాబట్టి ఆ గొప్ప మీద అందరి మీద వానికి అధికారం ఇస్తాం వాళ్ళు అందరు ఏ రీతిగా మరణిస్తారు ఖర్గం చేత దాని తర్వాత కరువు చేత వర్షాలు పడవు పిండి దొరకదు చాలా భయంకరమైన దినాలలో మనం ఉండబోతున్నాం తగనకి నీళ్లు ఉండవు సరే మంచి అంత బాగానే ఉంది అమాంతంగా అది నెరవేర్ అది జరిగిపోతుంది ఒక్కసారి జరిగిపోతుంది అదే రీతిగా దేవుడు దుష్టులనే రాజులుగా లేపుతున్నాడు ప్రపంచమంతట ఎక్కడ చూసినా గాని కాబట్టి ఎక్కడ చూసినా ఇప్పుడు యుద్దాలు నెరవేర్తున్నాయి ఇప్పుడు నెరవేర్తే యుద్ధాలు ఇరాక్ లో యుద్దము ఇజ్రాయల్ పాలస్తీన్ల మధ్యలో యుద్దము ఎక్కడ తెలిసినా యుద్దమే అరబ్లన్నీ ఇజ్రాయల్ దేశం మీద యుద్దానికి బయలుదేరుతున్నాయి రష్యా అమెరికా దేశం మీద యుద్దానికి బయలుదేరుతుంది అవి ఎప్పుడు ఊహించిన విధానంగా ఉన్నాయి రష్యా అమెరికా దేశం మీద యుద్దానికి పోయిందంటే ఇంకా ఫినిష్ అన్నట్టు నాకు అదే ఆశ్చర్య ఇవన్నీ జ్ఞాపకం వస్తుంటే రష్యా ఎట్లా అమెరికా మీద యుద్దం పోతుంది అమెరికా చాలా పవర్ఫుల్ దేశం కదా కానీ అది దేవుడి దేశం అనుకుంటుంది కానీ దేవుడి ఎప్పుడో విడిచిపెట్టింది కాబట్టి దాని మీద ఏ దేశాన్ని పంపాలా సరే మనం పాత నిబంధన విధానాలను తీసుకుండు కానీ యుగ సమాప్తిలో మట్టుకు ఆయన ఈ గుర్రానే పంపుతున్నాడు ఈ పాండుర వర్ణం గుర్రాన్ని పంపిస్తుండడు దేవుడి బిడ్డల మీదకి కాబట్టి ఆ ఆ మతస్థులని దేవుడే ఆ రంగు చిహ్న ఉన్న రంగు గల దేవుడే ఏర్పరచుకున్నాడు అని నేను విశ్వసిస్తున్నా సరే మళ్ళీ వారికి విరోధంగా ప్రార్థన చేయాల ఇంతవరకు కంప్లైంట్ చేస్తున్నాగా ప్రభావ వాణ్ణి ఎందుకు లేచిన ప్రభా అని హబ్బకు కంప్లైంట్ చేస్తుంది దేవుడికి బబ్లు ఎందుకు లేపుతున్నావు ప్రభా వాళ్ళు చాలా కఠినలు కదా వాళ్ళ క్రూరులు కదా వాళ్ళకొక్క చెప్తే వాళ్ళు ఎవరన్నా ఇంకా అడ్రస్ లేకుండా క్లీనప్ చేసేస్తారు మొత్తం వాళ్ళకెందుకు వాళ్ళకెందుకు చెప్తున్నా ప్రభా మన ప్రార్థన కూడా అదే రైతు ప్రభావ వాణ్ణి ఎందుకు లేపుతున్నావు ప్రభా వారద్దు ప్రభావి ఉపాస ప్రార్థన నీ ఉపాస ప్రార్థన అంటే మీరు తెలియకుండా ఉపాస ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే ఉపాస ప్రార్థనకి అర్థమే మీకు తెలియదు ఉపాస ప్రార్థన అనేది ఆత్మీయమైనది అన్న విషయాన్ని యేశ గ్రంథం ద్వారా మాట్లాడి అది వాళ్ళు గ్రహించలేనిస్తున్నారు ఈరోజు మంచి మంచి భక్తులు అని వాళ్ళు కూడా వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు కొందరు సాయంత్రం వరకు ఉపాసం ఉండి సాయంత్రం వచ్చి చికెన్ బిర్యానీ తింటారు సేవ జీవితంలో నేను చెప్తున్నా ఎందుకంటే కన్నర విష్ణం అని క్రైస్తవ జీవితం అర్థం పుట్టింబీకులు అందరూ ఉపాసం ఉండి అక్కడ పాసాన్ని పిలిపించి ప్రార్థనలు అన్ని చేసి సాయంత్రము బిర్యానీ తింటారు అది ఉపాస ప్రార్థన ఎట్లయి ఎందుకు ఉపాసం ఉంటావు తెలియదు అసలైన ఉపాసము ఆత్మీయమైంది అన్న విషయము మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం ఇవి అర్థం కాని స్థితిలో ఉన్నది కాబట్టి క్రైస్తవ జీవితము ఎట్లా తయారైంది దాని మీదకి ఈ యొక్క గుర్రాన్ని దేవుడు ఈ పాండురావు అర్ణము గల గుర్రము ఈ ప్రపంచమంతటా తిరిగి మూడు విధానాలు ఒకటి కట్గంతో ఇంకోటి కరువుతో ఇంకొకటి తెగులు కాబట్టి వాడు కెమికల్ వెపన్స్ ఇస్తాడా ఏమేమన్నా ఇన్ఫెక్షన్స్ తయారు చేస్తాడా భయంకరంగా ఉంది ప్రపంచం ఇరవచ్చు వెస్ట్ ఆఫ్రికా అయితే అన్యాయంగా ఉంది ఇరవచ్చు ఎబోలా అనే వైరస్ మనం చాలా కాలం కిందట ధనించండి ఇక్కడ ఎబోలా వైరస్ గురించి ఈ రోజు ప్రపంచంలో అది చాలా గడగడాడిస్తుంది గవర్నమెంట్స్ ఎందుకంటే ఆ వైరస్ ఎయిడ్స్ రోగం కంటే చాలా కఠినమైన రోగం అది అది ఆ వైరస్ ఎట్లా అంటే అది శరీరంలోకి ఒకసారి పోయిందంటే అది శరీరంలోని ప్రతి అవయవాన్ని తినేస్తుంటది ఆ వైరస్ నలభై ఎనిమిది తినేసి మొత్తం కళ్ళల నుంచి ముక్కల నుంచి చెరల నుంచి రక్తం బయటకు వచ్చేస్తుంది వచ్చి చనిపోతుంటారు ఇద్దరు సేవకులకు అది రోగం అంటుకుంది ఆఫ్రికాలో సేవ చేస్తున్నారు వాళ్ళు దేవుని సేవకులు వాళ్ళకు అంటుకుంది ఆ రోగం వాళ్ళని త్వరగా అమెరికాకి తీసుకొచ్చారు కానీ దానికి ఈ రోజు కూడా మందులేదు కనీసం ఎయిడ్స్ రోగానికి మందు ఉంది ఏ రీతిగా మందు ఉంది ఎయిడ్స్ రోగము ఇంకా విస్తరించకుండా శరీరం లోపల అరికట్టేటట్లు మందు నెలకి పదిహేను రూపాయల మందులు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది వాళ్ళకి ఆ మందులు వేసుకున్నంత కాలంలో ఎయిడ్స్ పేషెంట్ మంచిగా జీవించవచ్చు వాడు నార్మల్ గా జీవించవచ్చు ఎప్పుడైతే మందులు బంద్ చేస్తాడో వాడి జీవితం భయంకరంగా తయారు కానీ ఈ ఈ రోగానికి ఎబోలా అనే రోగానికి మందులేదు కాబట్టి ఆ దేశాల నుంచి వ్యక్తులు ఎవరు వచ్చినా గాని అది యుఎస్కి అతనే యూకే రకరకాల దేశాలలో పోతున్న మనుషులు అక్కడ నుంచి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అది వచ్చి ప్రపంచం అంతటా ఈ రోజు వరకు అయితే అది ఇన్ఫెక్ట్ ఏంటంటే ఖచ్చితంగా చావాల్సిందే మనిషి దానికి ఏ మందులేదు అది ఎందుకు వస్తుంది కూడా ఒకటి తెలియదు కాబట్టి అది మొత్తానికి స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి ఏం జరుగుతుంది ఎక్కడ పడితే కూడా కుప్పల్ కుప్పల్ కుప్పల్ కుప్పల్ ప్రజలు మరణిస్తూ ఉంటారు కాబట్టి మీరు అనొచ్చు ఆయన ఆగ్ఞలేంది తల వెనుకలో ఒకటి రాలేదు కదా ఆయన ఆగ్గ్యలేంది ఈ లోకంలో ఏం జరగదు కదా మళ్ళీ ఈ ఎవోలో వైరస్ ఎందుకు స్ప్రెడ్ అయింది ఎయిడ్స్ రోగం ఎందుకు స్ప్రెడ్ అయింది దానికి ముందు కలరా స్ప్రెడ్ అయింది మళ్ళీ మలేరియా తిరిగి వస్తుందంట మలేరియా ఏ మందుకు కూడా స్పందిస్తలేదంట అది మళ్ళా తిరిగి వస్తున్నట్ట మలేరియా కాబట్టి ఇవన్నీ రకరకాల రోగాలు ఈ లోకంలోకి వచ్చేస్తున్నాయి ఇంతకు ముందు ఎప్పుడు మనం వినలేకండి రోగాలు కానీ మన కాలంలో ఇవన్నీ వస్తున్నాయంటే ఇవి ఖచ్చితంగా దేవుని ఏర్పాటు అపక గ్రంథంలో మనం చూస్తున్నాము అది ఇసల్ ఫ్యాల గురించి అనేసి కానీ ఇసల్ఫలు ఆత్మీయమైన వాళ్ళు విషయం మనకు అర్థమైనప్పటి నుంచి ఇవన్నీ దేవుని బిడల మీదకి రాబోతున్నాయి ప్రపంచం అంతా క్రైస్తవ దేశాలు అని చెప్పుకున్నప్పుడు క్రైస్తవ దేశాల జీవించని దేశాల మీదకి అంత ఈ తెగుళ్లు ఈ మరణం వస్తుంది అందుకే ప్రపంచాన్ని ఎక్కడ చూసినా ఆ పాడుర వర్ణము గుర్రం పోయి ఎక్కడ అది మరణం ఎక్కడ అడుగు కఠినంగా మనుషులు మరణించడం ఎక్కడ పోతే అక్కడ నాశనం అది ఎక్కడ అడుగు కరువు ఎక్కడ అడుగుబెడితే రోగాలే దానికి అట్లా ఆజ్ఞ ఇచ్చింది దేవుడు కాబట్టి దేవుడే ఆ మతస్థులని లేక ఆ పాండుర రంగు గల దేవుడే ఏర్పరచుకుండు ఎన్నిక ఏర్పరచుకుండా అంటే ఆయన ఒక గణహీనమైన ఘటంగా దాన్ని ఏర్పరచుకోండి ఆయన పని కొరకు వాళ్ళని ఏర్పరచుకోండి ఎందుకంటే వాళ్ళు క్రూరంగా గురాలు వరిగెత్తినట్లే పరిగెత్తారు కఠినంగా వాళ్ళు విపరీతమైన స్పీడ్ వాళ్ళ పనులు చేస్తే కాబట్టి వాళ్ళు పోయి ప్రపంచంలో విస్తరించి మనుషులని అందరినీ చంపడం ఎక్కడ పడితే అక్కడ చంపడం ఇరాక్ ఒక నేను న్యూస్ పేపర్ చూస్తున్నా ఇరాక్ ఒక చర్చిలో మెంబర్స్ గైవ ఎక్ట ఆ చర్చిలో పాస్టర్ అంటే బయటకు వచ్చి ఆయన పేరు నేను మర్చిపోయినా చర్చి మెంబర్స్ ఎక్కడ పోయినాడు నాకు తెలుస్తలేదు అంటున్నాడు ఎక్కడ మాయమైపో అంటే వాళ్ళని ఎక్కడ పోయి చంపేసి పాపిస్తున్నట్టున్నారు ఇస్లాం టెర్రరిస్ట్ అంటారు కదా వాళ్ళని ఆ ఇస్లాం టెర్రరిస్ట్ వాళ్ళని చర్చిలలోకి వెళ్ళి తీసుకొని పోయి ఎక్కడ పడితే అక్కడ చంపేశారట ఎక్కడ కనిపిస్తే అక్కడ నక్కేస్తారట వాళ్ళని హత సాక్షులు అయితున్నారు బ్రదర్ దేవుని బిడ్డలు ఎందుకు హతసాక్షులైతారు ఆయననే మీ కొరకు సాక్షిగా జీవించినప్పుడు ఆయననే తన ప్రాణాన్ని మీ కొరకు సాక్ష్యార్థంగా సమర్పించినప్పుడు మీరు దాన్ని స్వీకరించలేదు వాటిని నువ్వు ఖచ్చితంగా హతసాక్షి కాక తప్ప మరణ భూస్థాపనలో పాల్పొంది నువ్వు తిరిగి ఆయనకు విరోధంగా జీవిస్తే ఆయన తిరిగి మరణించండి కొరకు ఆయన ఒకటేసారి మరణించండి తరతరాలు పుట్టబోయే వాళ్ళ గురించి వారి పాపాల గురించి ఒకటిసారి మరణించండి ఆయన మళ్ళా తిరిగి పుట్టడానికి మళ్ళీ మరణించాడు నీ తిరుగుబాటు తనం ద్వారా నువ్వే తిరిగి మరణించాల్సి వస్తుంది హుకి ఇవి అర్థం కాలేదు నేను ఏదో ప్రార్థన చేస్తే తన బిడ్డల్ని మార్చుకుంటాడు అనుకుంటే ఇంత కఠినమైన శత్రులు దేవుడు కాని రెండవ అధ్యాయంకి వచ్చినప్పటికీ దేవుని స్వరం విని ఏమైనా గాని ఎంత కఠినంగా ఉన్నా గాని ఈ లోకంలో ఏం జరిగిన గాని దేవుడు మటుకు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు కాబట్టి నీవే ఆయన పరిశుద్ధ ఆలయం నీలో ఉన్నాడు అన్న విషయం నువ్వు నీ శరీరమే దేవుని ఆలయం నీలో నివసిస్తున్నాడు అన్న విషయాన్ని గ్రహించినప్పుడు ఆయన సన్నిధిని లోకం అంతయు మౌనంగా ఉండనుగాక కాబట్టి ఆయన సన్నిధి ఒక బిల్డింగ్ లో లేదు లోకం అంతటా ఉందని చెప్తుంది ఇక్కడ ఆయన సన్నిధి లోకమంతటా మీరు బాగా అర్థం చేసుకోండి ఎప్పుడు ఆయన సన్నిధి మౌనం చెప్పండి ఎప్పుడు మౌనంగా ఉంటారు మరణిస్తేనే మౌనం మనం ఎన్నిసెలు ఇచ్చినాం ఇది ఒక అర్ధ గంట పరలోకంలో నిశ్శబ్దం అని ధనించిన ఒకరోజు వాక్యం గుర్తుంది లేదు మీకు ఎంతమందికి ఒక అర్ధ గంట సేపు పర్లోకంలో నిశ్శబ్దం పర్లోకంలో నిశ్శబ్దం ఏంది దివారాతంలో దేవుడి శృతిస్తుంటాడు కదా దూతలు మళ్ళీ నిశ్శబ్దం ఏంది పర్లోకము మీ మధ్యలోనే ఉంది అర్ధ గంట మొత్తము క్లీనప్ అందరూ మరణించినాక నిశ్శబ్దం అంటే ఎవడు పాటలు పాటాడు ఎవడు మ్యూజిక్స్ వాయించాడు ఎవరు డ్రమ్స్ కొట్టాడు మైక్రోఫోన్స్ దగ్గర ఎవడు నిలబడ మొత్తం క్లీన్ అయిపోయినాక నిర్మానుష్యమంట అది మందిరం ఆయన సన్నిధి మౌనంగా ఉండబోతుంది ఈ విషయాలు హబ్బు చాలా ఆశ్చర్యకరమైంది రెండవ అధ్యాయం తరగతి హక్కు ఆత్మీయ జీవితం సంపూర్ణంగా మారిపోయింది ఇప్పుడు ఆయన ప్రార్థన చేసిన చూడండి మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం అంతా ధ్యానిస్తాము ధ్యానించుకున్నాక ఆయన చిత్తానుసారంగానే మనం ముందుకు వెళ్తాం ఈ రోజు ముగించుకోవాలా లేక వచ్చేవారా ముగించుకోవాలా ఈ రోజు ముగిస్తామా లేక వచ్చేవారా ముగిస్తామా అంతవరకు కంప్లైంట్స్ చేసిన ప్రవక్త ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు చూడండి ప్రవక్త ఐదు హబకు చేసిన ప్రార్థన ఇది ప్రార్థన అని అంటున్నాం గానీ ఇదంతా ప్రవచనమే అదంతా ధ్యానిస్తుంటే ప్రవచనంలాగనే ఉంటుంది మీరు చూడండి మీరు మీరు దాన్ని మీకు అర్థమైతుంది అయితే వాద్యములతో పాడదగినది అంటే ఈ ప్రార్థన పాట రూపం కూడా మనం పాడుకోవచ్చు అని చెప్తున్నాడు అంటే మీరు పాడుకోండి మీకు పాటలాగా వస్తే ఎవరికైనా పాటలు రాగము కట్టే ఆ తలాంత్ ఉంటే దీన్ని మీరు పాటలాగా వాడుకోవచ్చు అని చెప్తున్నాడు జ్ఞాపకం చేస్తుంది అట్లే ఏమేమి వాయిద్యాలు వాయించాలో ఇంగ్లీష్ బైబుల్లో ఉంది ఇక్కడ లేదు కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఉంది ఏ వాయిద్యం వాయించాలా ఈ పాట వాడుతా ఉంది కానీ ఇక్కడైతే లేదు సరే నాకైతే ఇది ఓ ప్రార్థన గానీ ఇది ప్రవచన ప్రార్థన లాగుంది నాకు లేక ప్రవచనాత్మకమైన పాటలాగుంది నాకు ఇది చూస్తుంటే చూడండి నిన్ను కూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను ఎందుకు ఆయన తిరిగి రాబోతున్నాడు కాబట్టి ఆయన తిరిగి వస్తున్నాడు కాబట్టి అది భయంతో కూడింది మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో భయపడతా ఉండాలా మనం ముఖ్యంగా మనం ఎహోవా సంవత్సరంలో గడిచుండగా నీ కార్యము నూతన పరచము ఇదే సమాప్తి వెళ్ళున్నాం నూతనంగా పోతుంది అన్న విషయాన్ని ప్రార్థన చేస్తున్నాడు సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియజేయము ఇవన్నీ ఎప్పుడు నెరవేర్తాయి ప్రభు కాలాల మట్టుకు ముగించిపోతున్నాయి ప్రభావా నేను ఎప్పుడు ఈ వాక్యం నేర్చుకోలే ప్రా నాకు ఇవి తెలియజేయ ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు కోపించు చూనే వాత్సల్యం ను జ్ఞాపకంకు సరే ప్రభు నీ కోపం నాకు అర్థమైంది నువ్వు కోప్పించు కానీ వాళ్ళని కూడా చూపించు ఇప్పుడు వా అని ప్రార్థించినట్టే ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు అంతకుముందు కంప్లైంట్ చేసినాడు ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు మన ప్రార్థనలో కూడా అంతే మనము అనేక సరే నేను ఇప్పుడు ఓపెన్ గా మీకు చెప్పద్దు కానీ అనేక పాస్టర్లు అనేక సంఘాలు ఎట్లా జీవిస్తే మనం కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు టైం వాళ్ళ గురించి ప్రార్థించడం కూడా సరే సర్పంలు కేళ్లు ఎట్టి పరిస్థితులు మారవు అన్న విషయం మీకు తెలుసు కాబట్టి మీ ప్రార్థన వారి గురించి కానే కాదు ఎందుకంటే అది నిష్ఫలమైన ప్రార్థన చూస్తాం మనం మీకు చివరికి వచ్చిన చూపించి ముగిస్తాను కానీ ఆయన గొప్ప జనం గురించి ప్రార్థించమట్టు కోపించునే వాత్సలమును జ్ఞాపకం తెచ్చుకోము దేవుడు తేమల నుండి బయలుదేరుచున్నాడు దేవుడు పారానులో నుండి వేయించేస్తున్నాడు సరే తేమాను పారాను ఇవన్నీ అరబ్ దేశాలలో ఉండే స్థలాలు ఇవన్నీ ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది సరే అరబ్ దేశాలకు వెళ్లి ఆయన తెలివి వస్తున్నాడు అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి ఆయన వస్తున్న ఎవరిని వెంట పెట్టుకుని వస్తుండేసుకోవాలి కదా అరబ్ దేశాల నుంచి వస్తుంది తేమాను పారాని ఇవన్నీ అరబ్ దేశాలలో ఉన్నాయి కాబట్టి అరబ్ దేశాలంటే ఇస్లాం దేశాలు కదా వాళ్ళ ఇస్లాం దేశాలను మెట్టమెట్టుకుని వస్తున్నాడు అంటే మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ప్రణన గ్రంథము ఆరావక్యము ఎన్నిగా వచ్చినప్పుడు దేనికి సంబంధించి ఆయననే ఏర్పరచుకునే వాళ్ళని ఆయననే వాళ్ళకు ఒప్పగించిండల గురించి మనం వ్యతిరేకం లేదు వాళ్ళంటే కొంత డేంజరే కానీ మనకి మనకి ఏమి హాని కరేరు వాళ్ళ నుంచి ఎందుకంటే మనం ముద్రించబడి విమోశించడం వరకు దాచిపెట్టుకున్న వాళ్ళం ఒక్కొట్టం దాచిపెట్టబడిన వాళ్ళం ఆయన చంద్రుడు ముడివేయబడ్డ వాళ్ళం ఆయన మహిమ ఆకాశ మండల మంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది తాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తం నుండి కిరణములు బయలు వెలుచున్నది ఆయన అచట ఆయన బలము దాగి ఆయనకు ముందుగా ఏమున్నాయి తెగుళ్ళు నడుచున్నవి ఆయనకు ముందుగా తెగులు నడుచున్నవి ఇంద చూసినాం కదా మనం ఆయన పాదంలో వెంట అగ్ని మెరుపులు వచ్చినవి ఎందుకైనా బయటకు వచ్చింది కదా పారాను తేమ నుంచి వచ్చిండు కాబట్టి ఆయన వెనకల్ ఆయన వెంటనే ఇవన్నీ వస్తున్నాయి ఏమొస్తున్నాయి తెగులు వస్తున్నాయి కాళ్ళల నుంచి ఆయన నడుస్తుంటే దాని వెనకాల నుంచి అగ్ని వస్తుంది ఒకటి అగ్ని తేలిక సాదృశ్యం బాగా అర్థం చేసుకోండి అగ్ని తేలిక సాదృశ్యం కరువు ఎప్పుడు వస్తుంది తెలుసా కరువు ఎప్పుడు వస్తుంది మిడతలు పంటలను తినేస్తే కరువు వస్తుంది లేక పసరు పురుగులు పచ్చ పురుగులు రకరకాల పురుగుల నుంచి ఎప్పుడు తినేస్తాం మనం ఆమోసు గ్రంథంలో అంతేనా యోగులు గ్రంథంలో యోగులు గ్రంథంలో అవి తినేస్తే నీకు పంట రాదు ఇంకా అవి వేర్లంది లేస్తాయి పోయి వేలంది తింటే చెట్లు ఎండిపోతాయి ఇంకా పంట రా పంట రాకుంటే కరువు కాబట్టి మనం ఆ కాలంలో ఉన్నాం కాబట్టి ఈ పాట ఈ పాటలా పాటలాగుందా ఓ రీతిగా సంతోషంగా పాడుకోవచ్చా పాట ఆయన అడుగు ఆయన నడుస్తుంటే ఆయన కళ వెంట వెనకదా అవిన వస్తుంది అని నువ్వు ఎట్లా పాడతావు ఆనందంగా వాడతావా శిక్ష వస్తుందని ఆనందంగా వాడగలవా అది పాట లాగుందా కానీ పాట పా పాటలాగా పాడుకోవచ్చు అంట ఎందుకంటే ఒక దశలో ఇంక నువ్వేం చేయలేవు ఆయన సృతించడం తప్ప అంత జరిగిపోయినాక అంత చెప్పబడినాక ప్రవర్షన్లన్నీ బయలుదేరిపోయినాక ఇంకా ఆయన కాలము ఆయన సమయము తీర్పు సమయంలో నువ్వు ఇంకేం చేస్తావు ఆయనకు అడ్గు నిలబడలేవు అది నెరవేరే టైంలో నువ్వు అడుగు నిలబడలేవు కాబట్టి మోసే ఒక కాలంలో అడుగు నిలబడి ప్రభావ వద్దు ప్రభా చంపక ప్రభా లేదు మోసే పక్కకు జరుగు నేను వీళ్ళని ఒక్కసారి చంపేసి నీ సంతనం ద్వారా నేను జనాన్ని ఏర్పరచుకుంటా అన్నాడు అప్పుడు మోసే అడ్డున్నాడు లేదు ప్రభావ అది తప్పు కాదు అందరినీ నువ్వు అమానపరుస్తారు వీళ్ళందరినీ నువ్వు ఆ అరణ్యకెళ్ళి ఐవత్తు నుంచి బయట తీసుకొచ్చి అరణ్య చంపినీకే సాక్ష్యం పోతుంది ప్రవ్వా అట్ట చేయదు ప్రవ్వా అని దేవునికి ప్రజలకి మధ్యలో అడ్డం లేదు అదే రీతిగా ఆమోస కూడా ఆమోస కాలంలో కూడా దేవుడు మొత్తం శిక్షిస్తాడు పక్క పెట్టేస్తారు వీళ్ళందరినీ అంటే వద్దు ప్రభావని అడ్డంకున్నాడు ఇప్పుడు హబకం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని అడ్డుగా ఆయన ప్రార్థానతనే ఉంది ఇప్పుడు ఆయన పాదంలో వెంట అగ్ని మెరుపులు వచ్చినది అంటే తేలక సాదోషం ఆయన నిల్వబడగా భూమి కంపించును అంటే భూకంపం రాబోతున్నది ఎందుకంటే కంపించునంటే భవిష్యత్తులో జరగబోయేది కదా కంపించునంటే రాబోతున్నది అనే విషయం భూకంపం జరగబోతుంది అంటే దేవుని బిడ్డలందరూ కంపించబోతున్నారు అన్న విషయం రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారు విషయం ఆయన చూడగా జిల్లందరూ ఇటు అటు తెలుగురు ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తిపోతూ ఉంటారు తప్పించుకోవడానికి ఆయన నుంచి కానీ ఆయన నుంచి ఎవ్వరూ తప్పించుకోలేడు ఆయన లోపాలకి వచ్చినప్పుడు తెలుగుబాటు చేసిన వాళ్ళని ఎవ్వరూ తప్పించుకోలేరు ఆయన చూడగా జల్లందరూ ఇటు అటు తెలుగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణుగును మనుషులు ఆశ్రయించిన పర్వతములు అన్ని బదులైపోతాయి నువ్వు ఎటువంటి వాడిని ఆశ్రయించినా అవన్నీ నిర్మలించాల్సిందే ఎటువంటి రాజులైనా గాని బద్దలైపోవలసిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నిన్ను కాపాడే కాపాడడు అన్న విషయాన్ని జ్ఞాపకం యుగ సమాప్తిలో ఎవడు నిన్ను కాపాడాడు కాపాడేవాడు కాపాడే సమయానికి నువ్వు తృణీకరిస్తే కాపాడేవాడిని చేతుల నుంచి నిన్ను ఎవడు కాపాడలేడు కాపాడేవాడే నీ మీద శిక్షకి నిన్ను శిక్షించడానికి వస్తున్నాడు ఆయన నుంచి నేను ఎంత నువ్వెట తప్పించుకుంటావు పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగ జరిగించు వాడు అంటే ఇవన్నీ నెరవేరినాయి మళ్ళా జరగబోతున్నాయి అని చెప్తున్నాడు పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించేవాడు పాత కాలంలో ఎట్లా నెరవేరినాయో అవన్నీ మళ్ళా జరగబోతున్నాయి అని మనసా జ్ఞాపకం చేస్తున్నాడు కూషీయుల బేరాలలో ఉపద్రవము కలగగా నేను చూచితిని తిని సాక్ష్యమిస్తున్న హబ్బకు కూశ్యూ అంటే ఇథియోపియా ఇథియోపియా అంటే ఆఫ్రికాలో ఉంది ఇథియోపియా అనే దేశం లేక కూశ్యూ అంటే హామ హాము సంతతి వాళ్ళు కూషి హాము సంతతి వాళ్ళు అంటే సచితమైన సంతతి వాళ్ళు వీళ్ళు కాబట్టి అంటే ఎందుకంటే వాళ్ళు శరీరంగా జీవించాలన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఏం జరిగింది అక్కడ కూషీల బేరాలలో అంటే వారి ఆరాధనలో వారి మందిరాలలో ఉపద్రవము కలగగా నేను చుచి తిని నువ్వు శరీరకంగా ఉండే మందిరాలలో ఎప్పటికైనా ఏం తెలుసా చెప్పలేవరన్నా ఉపద్రవం అంటే అమాంతంగా ఒక గుంపచ్చి పడడం ఉపద్రహం అంటే నిమిదికి ఉపద్రవం రాబోతుంది అంటారు పెద్ద సైన్యం నిమితికి రాబోతుంది అమాంతంగా నీ బెరల మీదికి సైన్యం రాబోతుంది డెరాలంటే మందిరాలని అర్థం కూసి మందిరం మీదికి ఉపద్రం రాబోతుంది ఒక గొప్ప సైన్యం నిమితికి రాబోతుంది ఎందుకు కూషు అంటే శారీరకమైనది పాపపూరితమైనది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా తెరలు గజ గజ వణికెను అంటే అంటే మళ్ళా శారీరకమైన వాళ్ళు బలిష్ఠులు కానీ శారీరకమైన వాళ్ళు కాబట్టి సర్పములు తేళ్లు అన్న విషయాన్ని రెండు జ్ఞాపకం చేస్తున్నాయి మిద్యానియులు తేళ్ల సాదృశ్యం కూసు సర్పానికి సాదృశ్యం కాబట్టి ఆ అటువంటి మందిరాల అన్ని కూడబోతున్నాయి ముందేమో ఆయన వెనకాల వచ్చినాయి ఆ పనులు ముగించుకుంటాయి ముగించుకున్నాను వాటికి మళ్ళీ శిక్ష ఇది విధానం దేవుడి ఆయన ముందు బబులోని ఏర్పరచుకున్నాడు బబులోని ఇసల్బుల్ మీద శిక్షించడు బబులు మీదకి అశ్వరుని లేపిండు అశ్వరు ద్వారా బబులుని శిక్షించిండు అశ్వుని మీదకి ఐగుప్తుని లేపిండు ఐగుప్తు ద్వారా అశ్వని శిక్షించిడు ఐగుప్తు మీదికి మళ్ళా ఇంకొక రాజను లేపిండు పారసీక దేశ రాజ్యం లేపిండు అది విధానం ఒక రాజ్యని ఆయన చేతిలో వాడుకుంటాడు ఇంకొక రాజ్యు మీద తీర్పుకి దాని తర్వాత వాడి మీద ఇంకొక నేర్పరచుకుంటాడు ఎందుకంటే ఆయన విధానం పది అంతే నువ్వు నచ్చి ఎందుకు ఇట్లా ఎట్లా అంటే మనం ఎవరు శిక్షించాలా ఆయన డైరెక్ట్గా వచ్చి శిక్షిస్తే నువ్వు బ్రతుకుతావా ఆయన డైరెక్ట్గా వచ్చి అక్కడి నుంచి శిక్షిస్తే సొమగోమరం ఏమైంది ఆయన డైరెక్ట్ వచ్చి శిక్షిస్తే నోవ ఏమైంది నిర్మూలమైపోతున్నారు కాబట్టి ఎవరు రక్షించుకోవడం మనకి ఇష్టం లేదు కదా ఆయన ప్రేమ జాలిగల దేవుడు కాబట్టి ఎవరు నశించడం ఇష్టం లేదు కాబట్టి ఆయన కఠినంగానే కొట్టి నిన్ను ఆయన బిడ్డలాగా తయారు చేసుకోవాలనుకుంటాడు నిన్ను మార్చడానికి కొరకు శిక్షిస్తాడు అందుకే హెబిర్దర్శన పత్రికలు చేస్తాం ఈ విషయం కుమార్లను ఆయన తప్పక శిక్షిస్తాడు ఆయన ఆయన శిక్షకు లోబడకపోతే మనం దుర్బీజులమే అంటే తండ్రి వారం అయిపోతాం దుర్బీజ అంటే తండ్రి లేని అర్థం మనం తండ్రి లేని కాకుండా ఉండాలంటే ఆయన శిక్షకి విజేత చూపించాలి ఎవరు గొప్ప గురించి చెప్తుండ వాక్యం అది ఎప్పటికీ అర్థం కాదు క్రైస్తవ జీవితంలో యోహోవా నదుల మీద నీకు కోపము కలిగినందు నదుల మీద నీకు ఉగ్రత కలిగినందుననా సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చిచున్నావు సరే ఆ గుర్రం లేదో నీకు తెలిసి ఇందాక ఇష్టం అవి నాలుగు రకాల గుర్రాలు ఒకటి కాదు రెండు కాదు ఎప్పుడు మనకు అవకాశం దొరుకుతుంది ప్రణాగంధం ధ్యానించాలనేసి దాని కొరకు మనం సిద్దపడాల మళ్ళీ ప్రార్థన పూర్వకంగా దాని కొరకు ఉపాసం ఉండాలా ప్రణా గంధం అర్థం కావాలి కాబట్టి ఉపాసం సరే దేనికోరకు ఉపవాసం ఉంటాం శారీరకంగా ఏదో కించపరచడానికి కాదు కదా అవి వాక్యాలు అర్థం కావాలా దాని కొరకు కాబట్టి ఆయన గుర్రాలను అన్నింటి అనేసి ఎందుకు చెప్తున్నాయి ఇక్కడ నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథం మీద ఎక్కి వచ్చిచున్నావు అంటే ఆ గుర్రాలన్నీ ముందు వరిగెత్తున్నాయి ఆ లోకాన్ని అంతా తొక్కినాక ఆయన తిరిగి వస్తుంది వెనకల అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ప్రారంభా ఉండే గురువులన్నీ దానికి సాదృష్టమని అవి మనం తిరిగేకర ధ్యానిస్తాం తప్పకుండా విల్లు వరల నుండి తీయబడి ఉన్నది ఆయన వరలో విల్లు ఉంది విల్లు అంటే తెలుసా మీకు బాణం తీసుకుంటది అంటే దాన్ని కొడుస్తుంది అది పుచ్చుకుంటది కదా పుచ్చుకుంటే మరణమే కాబట్టి దేనికి సాదృశ్యం ఆయన వరలో ఉంది అది విల్లు విల్లు దేనికి సాదృష్టం కుండీకి సాదృష్యం కుండి దేనికి తేలుకుంటే తేలిగి సాదృశ్యం కాబట్టి ఆయన వరలోనే అవన్నీ గోపవాని పాత్రలు నేను అటుకునే వారం చూసినాం మనం మంచి పాత్రలున్నాయి పనికిరాని పాత్రలున్నాయి కాబట్టి ఆయన వరలో ఉంది ఈ విల్లు విల్లు వరలో తీర్చున్నది తీయబడి ఉన్నది నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణంను స్థిరపరిచి ఉన్నావు కాబట్టి ఈ లోకం మీదకి పంపించేది అదే ఆయన బాణం ఏర్పరచుకుంది కూడా ఆయననే ఆయన్నే స్థిరపరచిడు అని చెప్తుంది ఇక్కడ భూమిని బద్దలు చేసి నదలను కలగజేసిన వాడు జయచున్నావు నిన్ను చూచి పర్వతంలో కంపించును అంటే ఆయన శిక్ష అట్లుంటదన్న విషయం చెప్తున్నాడు జలములు ప్రవాహములుగా పారును సముద్ర గాధము ఘోషించుచూ తమ చేతులు పైకెత్తును నీ ఈటెలు తల సంచరించు నీ బాణముల కాంతికి భయపడు భయపడి సూర్య చంద్రులు తమ నివాసములలో అడిగిపోదురు సరే సూర్యుడు చంద్రుడి ఏ సాదృశ్యం మనం గణించిన ఒక సూర్యుడు అంటే వేడి చంద్రుడు అంటే చీకటి కాబట్టి సర్పంలో చంద్రుడికి సర్పంలో సూర్యుడంటే తేళ్లకి సాదృశ్యం ఇవన్నీ గజ వణుకుతాయి అనుంది అంటే ఆయన వీళ్ళందరినీ వాడుకున్నాక వారికి తీర్పు తీస్తాడు వీళ్ళందరినీ ఆయన పని కొరకు వాడుకుంటాడు గొప్ప జనం మీద వీళ్ళని తీర్పులాగా వాడుకొని తిరిగి వాళ్ళకి తీర్పిస్తాడు అది విధానం అది ఎందుకంటే ఆయన పని ముగించుకోవాలంటే వీళ్ళట్లా చెత్తగా వాడబడాలి చెత్తగా వాళ్ళు తయారైనారు కాబట్టి వాళ్ళ ఏర్పరచుకుండా బహు రౌద్రము కలిగి నీవు గురువు మీద సంచరించుచున్నావు అంటే గొప్ప జనం మీద ఆయన కోపం చూపిస్తుంది మహోగ్రౌడై జనములను అణగద్రొక్కుచున్నావు నీ జన్మలను రక్షించుటకు నువ్వు బయలుదేరియున్నావు నీవు నియమించిన అభిశక్తుని రక్షించుటకున్నావు దుష్టుల కుటుంబీకులలో ప్రధులను ఒక్కడూ ఉండకుండా వారి తలలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేస్తున్నావు కాబట్టి వారి ముందు వాడుకుంటున్నాడు తర్వాత వారిని నిర్మూలం చేస్తున్న విషయాన్ని ఇక చెప్తున్నాడు బీదలను రహస్యములు రహస్యముగా మృంగివే వల్లని నన్ను పాడుచేటై తుఫాను వల్లే వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటలను నాటుచున్నావు నీవు సముద్రం నుంచుచు ఉన్నావు నీ గుర్రములు మహాసముద్ర జలరాశలను త్రొక్కును ఈ నాలుగు గుర్రములు ప్రణాం త్వరలో ఒకరోజు ఈ గుర్రములు మహాజలములను మహాసముద్ర జలరాశులను తొక్కును అది ఏమన్నా ఆశ్చర్య వింటే ఆశ్చర్యపోతుంది కదా గుర్రం లేని సముద్ర జలరాశులను తొక్కడమే గుర్రం సముద్రంలో నిలబడాలా ఎప్పుడన్నా నిలబడలేదు ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు ఆయన ముందే వీటిని పంపిస్తున్నాడు ఇవన్నీ ఈ లోకం మీద తొక్కుతాయి అన్న విషయాన్ని కాబట్టి వీటన్నిటి మనం ఒకరోజు తీరంగా ధనిస్తాం సరే ఎంత కాలం ఇక్కడ కూర్చొని అనిస్తామో నాకు తెలియదు నేను మటుకు రెడీ చేసుకున్నా కంప్యూటర్ లో ఆ సాఫ్ట్వేర్ రెడీ చేసుకున్నాను ఇంకా ఏ టైం అంటే ఆ టైమ్ లో బ్రాడ్కాస్టింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు వ్యాఖ్యలు చెప్తుంటే నా కంప్యూటర్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ ఈ టైమ్ లో మీరు ఎక్కడన్నా కూర్చొని వినొచ్చు మొబైల్ ఫోన్స్ అలా ఆ సాఫ్ట్వేర్స్ అన్ని రెడీ అయిపోయినాయి కాబట్టి మీరు ఒకటే ఆ మొబైల్ ఫోన్ కొనుక్కోవాలా ఇప్పుడు చాలా చీప్ అయిపోయినాయి మొబైల్ ఫోన్స్ పోయిన సంవత్సరం ఈ టైంకి పది వేలున్న మొబైల్ ఫోన్ ఇప్పుడు నాలుగు వేలకే వస్తుంది నాలుగు వేలు మూడు వేలకు కూడా వచ్చేస్తారు ఇంకా ఇంకా కొంతకాలం అంటే కాబట్టి నాలుగు వేలకి పదివేల ఫోన్ నాలుగు వేలకు వస్తుందంటే ఊహించుకోండి ఇరవై వేల ఫోను ఇప్పుడు ఎనిమిది వేలకే వస్తుంది అంతగా దిగిపోయినాయి పైసలు దాని ఖరీదు కానీ కొనేవాడు ఉండాలి కదా కానీ మనకు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్సే ఐఫోన్స్ ఐఫోన్స్ గానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ గానీ ఈ రెండు ఫోన్స్ వల్ల ఏ ఫోన్ మీకు పర్లేదు కానీ ఐఫోన్ చాలా ఖరీదైంది కాబట్టి అది నేను ఎవరికి చెప్పాను కొనుకోమని అది చాలా ఖరీదైంది కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ మూడు వేలకు వచ్చేస్తున్నాయి రెండు వేల ఆండ్రాయిడ్ ఫోన్స్ వస్తున్నాయి బట్ కొనుక్కొని బీఎస్ఎన్ఎల్ అకౌంట్ వేసుకోండి తొంభై తొమ్మిది రూపాయలకి ఏదో ఉంటుంది ఇంటర్నెట్ కనెక్షన్ నెలకి తొంభై నెలకి వంద రూపాయలు కడితే మీకు వన్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది వన్ అంటే మన వారానికి ఒక మెసేజ్ మహా అంటే ముప్పై ఎంబీ వారానికి ఒక మెసేజ్ ఇక్కడ చేస్తున్న మెసేజ్ ముప్పై ఎంబీ స్పేస్ ఆకుపై చేస్తుంది అట్లా నాలుగు నాలుగు వారాలు అంటే ముప్పై ఇంటూ నాలుగు అంటే హండ్రెడ్ ట్వంటీ ఎంబీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎంబీ మీకు వన్ జీబీ ఫ్రీ వన్ జీబీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది హండ్రెడ్ కి సో వన్ జీబీ అంటే మీరు ఇది నాలుగు వారాలు కాదు కదా నలభై దినాలు వాడినా కంటిన్యూస్ గా మీకు వన్ జీబీ కాదు తర్వాత మీద డౌన్లోడ్ కూడా చేసుకుని మీ మొబైల్ ఫోన్ వల్ల కాపీ చేసుకుని తర్వాత ఎప్పవట వినొచ్చు అని రియల్ టైమ్ లో వినొచ్చు అంటే రియల్ టైం అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది డైరెక్ట్ గా మీరు ఎక్కడ వినొచ్చు కాబట్టి ఆల్రెడీ టెస్ట్ అవన్నీ చేసుకున్నాం కాబట్టి సరే భవిష్యత్తులో మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామో మనకు తెలియదు అది ఒకటే దానికి అవసరం ఏంటంటే మీకు అందరికీ ఇమెయిల్ ఐడిస్ ఉండాలా ఓవరాల్ మీలో మీరు హెల్ప్ చేసుకోండి ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందరు ఈమెయిల్ ఐడీస్ తయారు చేసుకుని ఆ ఇమెయిల్ ఐడీస్ నాకు ఇస్తే మీకందరికి నేను ఒక ఆహ్వానం పంపిస్తా ఏంది ఆహ్వానం అంటే ఫలాని స్థలంలో ఈ రేడియో ఆపరేట్ అవుతుంది అని ఆ స్థలాన్ని మీరు క్లిక్ కొట్టే మీకు పర్మనెంట్ గా అది సేవ్ అయిపోతుంది మీ మొబైల్ ఫోన్స్ అలా ఎప్పుడు పడితే సోమవారం మీరు ఇక్కడ రాలేదు ఈ టైమ్ లో మీరు ఇటే కూర్చొని వర్షం పడుతున్నప్పుడు అది క్లిక్ కొడితే మీకు రేడియో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది వాటి ఆ కాలానికి మనం త్వరగా సిద్ధపడాలి ఎందుకంటే ఎంతకాలం మనం ఇక్కడే కూర్చొని ఇవన్నీ వింటా ఉంటాం ఇంకెక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది ఎక్కడెక్కడో సేవకపోతాం మనం ఎక్కడెక్కడో దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తూ ఉంటాడు కాబట్టి మనం వాటికి తయారు కావాలి సరే ఇది మన కొరకే కాదు ఇంకా అనేకరకు ఈ వాక్యము దేవుడు ఏర్పరచుకున్న కాబట్టి వాళ్ళందరికీ ఇది పోవాలి కాబట్టి మనం ఈ విధానాలు నేర్చుకోవాలా నేను కూడా బాగా కష్టపడే నేర్చుకుంటున్నా ఆ ప్రోగ్రామింగ్ అవన్నీ నేను సైన్స్ స్టూడెంట్ కాకుండా అవన్నీ నేర్చుకుంటున్నాను ఎందుకంటే దేవుడి పని కొరత చాలా అవసరం చాలా కష్టకరంతో కూడా నేను అవన్నీ నేర్చుకోవడం కానీ అవన్నీ నేను నేర్చుకుంటున్నా ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పోకుండా నేర్చుకుంటాను ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రాం వాళ్ళంటే మళ్ళీ దానికి టైం కావాలి అంత టైం లేదు ట్రైనింగ్ ప్రోగ్రాం లో కూర్చొని వాడు చెప్పాడు విని ఇంటికొచ్చి నేను ప్రాక్టీస్ చేసి మళ్ళా వాటిని దీని మీద అమలు పరచడంలో అంత టైమే లేదు సరే దేవుడే మనకు అవన్నీ నేర్పుతున్నాడు మనకు మట్టు ఆసక్తి ఉంది మనం స్వార్థంతో నేర్చుకుంటలేమవి ఆయన పని కొరకు నేర్చుకుంటున్నాం కాబట్టి ఆయననే మనకి సహాయకుడు ఆయననే తన వాక్యాన్ని స్థిరపరుస్తాడు సరే ఈ వాక్యాన్ని మనం వచ్చేవారం గనిస్తాం ఈ వాక్యంలో మనం చూస్తుంది ఏంటంటే అదొక పాంట ఒక పాటలాగానే చెప్పబడింది గాని ఇవన్నీ ఎట్లా జరగబోతున్నాయి యుగ సమాప్తిలో ఏ రీతిగా ఈ గుర్రాలు బయటికి రాబోతున్నాయి ఆయన ముందుగానే వాటిని ఎట్లా స్థిరపరచుండు ఇవి లోకం ఎట్లా తొక్కుతున్నాయి జనులను ఏ రీతిగా తొక్కబోతున్నాయి జలరాష్ట్రాన్ని ఏ రీతిగా తొక్కబోతున్నాయి అన్న విషయాన్ని చెప్తున్నాడు కాబట్టి మనం ఉంటుంది చివరి గుర్రపు కాలంలో కాబట్టి ఆయననే ఏర్పరచుకుండు అన్న విషయాన్ని హబ్బ పాటగా తెలుస్తుంది సరే ఇది ఏ పుస్తకంలో కూడా అక్కడ ఉందని నేను అనుకోను ఎందుకంటే ఆ రీతిగా ఎవరు నేను ఇది పాట అను పాడుకొని ఉంటారు అంతే చాలా నాకు తెలుసు మాస్టర్స్ ఇది పాట అనుకొని పాడుకుంటా పోతారు అంటే వాయిద్యాలుంటే వాయిదాలు వాయించుకుంటే పాట పాడుకుంటా కానీ ఇది భవిష్యత్తులో ఆయన గుర్రాలను పంపిస్తున్నాడు ఆ గుర్రాలు ఈ లోకానికి తొక్కుతాయి ఆ గుర్రాలు మీద మృత్యు ఆ చివరి గుర్రము మరీ కఠిన అయింది దానిమీద మృత్యు దాని అది ఖడ్గంతో కరువుతో తెగుళ్లతో రకరకాల రోగాలతో ఈ లోకంలో మనుషులని చంపుతా ఉంటది అన్నది విషయాలు మనకి ఎరిచిగలమైతాయి అవి ప్రభు తప్ప ఎవరు మనకి వీటిని చూపించారు కాబట్టి మనం వచ్చేవారము హబకు గ్రంథాన్ని ముగించుకుంటాం అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించాలనేసి ప్రార్థన చేస్తాం పరశుద్ధులకు దేవా చేసే మీకు వందాల ప్రభు హబకు గ్రంథంలోని వాక్యాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నాయి ప్రభా అవి ఆరంభంలో అంతగా అనిపించలేదైనా కానీ అది ముగింపకు సమయానికి మేము అర్థం చేసుకుంటున్నాం ప్రభావ ఒక ప్రవక్త తన జీవితము తన ఆత్మీయ దశ ఏరీతిగా మార్చకుండా చూపిస్తున్నారు ప్రభు మొదట కంప్లైనింగ్ ప్రవక్త లాగా ఉన్నాడు రెండవ అధ్యాయం వచ్చేటప్పటికి ఏ రీతిగా బబ్లో అనేసి గోడ మీద కూర్చున్నాడు ప్రభావ యోనా జీవితం కూడా ఆ రీతిగానే ఉందని మీరు మాకు చూపిస్తున్నారు ప్రాబయ యోనా కూడా ఏ రీతిగా నిలివే పట్నం మీదకి శాపం వస్తుందో శిక్ష వస్తుందో చూద్దామని కొండకి కూర్చున్నాడు ప్రభావ ఆ రీతిగానే హక్కు కూడా ఆ రీతి ఉన్నాడు ప్రాభా ఈ రోజు యుగ సమాప్తిలో అనేక సేవ జీవితంలో ఉంటున్న మీ బిడ్డల ప్రభా ఆ రీతిగానే నిమ్మలంగా ఎదుర్కొని చూస్తున్నారు ప్రాభా ఏ రీతిగా ఈ లోకానికి శాపం వస్తుందనేసి కానీ ప్రభా మీరు మాకు పని అప్పగించినారు నాయన దాన్ని మేము ముగించుకోవాలా మా లోకంలో ఈ లోకంలో మా కాలంలో దాన్ని మేము ముగించుకోవాలా ప్రభా మా కుటుంబాల మీద వాడు దుష్టుడు ఎంతగానో కన్ను వేసిడు ప్రభావ మా కుటుంబీకులని వాడు ఓ రజా చిన్న చేస్తున్నాడు ప్రభా అయిన గాని మేము దేని విషయంలో చలించాం దేని విషయంలో మేము చింతించాం మేము రోషం కలిగి ధైర్యంగా మీ పక్షంగా నిలబడి మీరు చెప్పిన పనిని మేము ముగించుకోలేప్రవ్వా అటువంటి సహాయమాకు అనుగ్రహించమని ప్రార్థించినాం మాలోని బలహీనతలు తొలగించమని ప్రార్థిస్తున్నాం మాలోని అపవిత్ర తొలగించమని ప్రార్థించినాం మేం పరిశుద్ధంగా మీ కొరకు జీవించాల ప్రవ్వా ఎందుకంటే మీరు పరిశుద్ధులనైనా మేము దేని విషయంలో చింతించాం దేని విషయంలో భయపడకుండా నిరీక్షణ కలిగి భయపడకూడే నమ్మిక మాత్రం ఉంచిది అని మీరిచ్చిన ఆజ్ఞని పట్టుకుని మేము ముందుకు పోయే బిళ్ళగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం వచ్చిన ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ని మీరు ముట్టండి స్వస్థపరచండి ఆశ్రయించండి మీ సేవ జీవితంలో వారిని ప్రతి చోట సాసనలు పెట్టుకుని మీ రాకపోయింపొందామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినా తండ్రి ఆ